శ్రీ మరియు కరుణాలయ మహా భగవద్ పాశ్వసి వేదాయోగేదే చో జగన్ మేత ఈ సుఖము ఎంతయూ ఆశ్చర్యకరమైనది ఇంద విషయములతో సంబంధము వలన కలిగే సుఖము అందరికీ అనుభవంలో ఉన్న సుఖం లోకంలో సకల ప్రాణులకు అనుభవంలో అవుతుంది అంటే పశు పక్షి ఆది ప్రాణులకు కూడా ఈ సుఖము అనుభవంలో అవుతుంది ఇంద్రియ సుఖము లేదా ఉన్నప్పుడు ఇంద్రియకం సుఖం అని అంటారట ఈ సుఖంలో ముందు బాహ్యము నుండి ఉండే విషయం బాక్యంలో ఉండే ఆబ్జెక్ట్ విషయం లోపల ఉండే ఇంద్రియము ఇవి ఐదు ఐదు లోపల మనస్సు ఉంటుంది ఆ రవతి బయటి జగత్తులో ఉండే సో ఐదు ఐదు చూడండి ముందు కంటికి రూపముతో సంయోగము సంయోగముతే కలరిక అప్పుడప్పుడు దీన్ని సన్నికర్ష అని కూడా అంటారు ఫైన్ ఎ ప్లేస్ సో చిక్షు రూప సన్నికర్ష చక్షుఃే కన్ను కి రూపమునకు సన్నికర్ష అంటే సమావేశము లేదా సంయోగం దాని వలన సుఖంగా ఏమంటాయి అంటే మీకు నచ్చిన రూపాన్ని చూస్తే సుఖంగా ఈ సినిమాకి వెళ్తారు ఎందుకు చూస్తారు ఈ సినిమాని రూపముతోటి కన్నికి సంయోగం వలన సుఖము కదా తర్వాత శబ్దముతో చెడుకి సంయోగము వలన సుఖం కదా మ్యూజిక్ వెళ్దాం మ్యూజిక్ ఒక్కటే కాదు మీకు నచ్చిన మాటలు వింటే కూడా సుఖం కలుగుతుంది ఓకే మూడు ముక్కుకి గంధముతో సంయోగము వలన సుఖము కదా ముక్కు ఈ ము ప్రపంచ వెస్టర్న్ సొసైటీస్ ప్యారిస్ మొదలైన అక్కడి నుంచి ఈ గంధం యొక్క భ్రమ చాలా ఎక్కువ దెన్ కమ్స్ ఇండియన్ సొసైటీ ఆల్సో గంధం గంధం కావాలి అయితే ప్రస్తుత సొసైటీస్ లో వాళ్ళు గ్రంథమును ఆ పరిమళము కావాలి అని వాళ్ళు కోరుకుని దాన్ని సంపాదించుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మన దగ్గర దేవుడి పేరుతో పరిమళాలను చేస్తారు జుడు అర్థం చేసుకో దానివల్ల ఏమవుతుందంటే నాలుగంట పుట్టుగాడు దాల్ గైట్ అని అంటారు వాడు వచ్చి పాయింట్అవుట్ చేయాలి అంతవరకు అర్థం చేసుకోండి Point I know, how suppose. suppose I I point point out, out, stand stand and I stand out. now you tell పాయింట్ అవుట్ చేశారనుకోండి సపోజ్ సపోజ్ ఐ పాయింట్ అవుట్ ఐ స్టాండ్ ఐ స్టాండ్ అవుట్ ఐ పాయింట్ అవుట్ వన్ వియింట్ అవుట్ ఓకే టైక్ ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ వాళ్ళు ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ కాదు పశు పశువులకు క్రూరత్వము లేకుండా నిరోధించే శాఖ ఒకటి ఉన్నది ప్రభుత్వం సెమై అటానమస్ ఆర్గనైజేషన్ Society for the Prevention of Cruelty to the Animals. That's how society is. This is the TTT case. TTT case. They are the same. What do they the say? They say that they have a lot of animals. They have no the animals. They have a lot of animals. They have a lot of animals. This is a kind of society. They have a lot of animals. ఈ పిల్లి ఇట్ ఈజ్ నాట్ క్యాక్ట్ ఇట్ ఈక్ట్ జాతికి చెందినటువంటి వైల్డ్ యానిమల్ అవి అడవిలో ఉంటాయి వాటిని పట్టుకొస్తారు కొట్టకొచ్చి కేజెస్ లో పెడతారు ఆ బొమ్మలు చూస్తే ఫోటో వీడియోలు చూస్తే చాలా దుఃఖం అనిపిస్తుంది ఆ కేజీ ఎంత ఇరుక్కుగా ఉంటుందంటే ఆ పిల్లి ఉన్న కేజీ చాలా ఇరుక్కు కేజీ కొంచెం విశాలమైన అడవచ్చు కదా ఆ పిల్లికి ఇటువ పొట్టగలడానికి కూడా చాలా తక్కువ వ్యవధ్యం ఉండే విధంగా ఒక కేజీ తయారు చేసి వెరీ పూర్ క్వాలిటీ కేజెస్ గవర్నమెంట్ బలం అలాగే ఉంటాయి మీకు తెల్లింగ్ ఉన్నాయి దాంట్లో వాటికి కార్డు పెట్టుకుందుకు కూడా కంఫర్ట్ గా ఉండదు ఎందుకంటే అడుగున ఆ ఊర్సలు ఉంటాయి దాంట్లో అది ఆ చూస్తే కలపడి నీళ్లు వస్తాయి అది కష్టపడుతుంది దాన్ని వన్ వీక్ ఒకసారి తీసి దాని శరీరం మీద ఉండే జూల్ ఉంటుంది చూడండి పిల్లు కూడా ఫుంది కదా దాన్ని బాగా ప్రెస్ చేసి లాగితే ఆయిల్ వెళ్తాం దానికి తుముకు అనే పేరు ఈ ఆయిల్ తోటి వెంకటేశ్వర స్వామికి సేవ చేస్తారు పైగా ఏమంటారో తెలుసున ఈ పునుగు పిల్లులు చాలా పుణ్యాత్మ పుణ్యం చేసుకున్నాయి అంతేకానే వీటికి వెంకటేశ్వర స్వామికి సేవ చేసే భాగ్యం కలుగుతుంది అని అంటారు ఆ భాషల్లో ఆ బిల్లు సఫర్ అవుతూ ఉంటాయి రెమెండస్ లే సఫర్ వాటి సఫరింగ్ ఎంత ఎక్కువంటే ఆ ఈ సొసైటీ వాళ్ళు టీటీడీ దేవస్థానం మీద కేసులు కేసు హైకోర్టుకు వచ్చింది కేసు హైకోర్టు జడ్జి చెప్పాడు మీరు అలా చేయకండి ఆ పిల్లుల్ని మీరు అంతలా హింసించడం అని కేసు కోర్టు సలహా ఇచ్చి కేసుని డిస్మిస్ చేసింది మీరు ఆ పిల్లుల్ని ఎందుకంటే వాళ్ళు పేరు వెంకటేశ్వర స్వామికి కునుగుతో సేవ కైంకర్యం చూడండి ఆ పేర్లు ఎలా ఉన్నది చూడండి కునుగు అది ప్రతి మంగళవారం వారానికి ఒకసారి తప్పనిసరిగా చేసి చేరాలి ఎందుకు చేయాలి అంటే ఆగర శాస్త్రం ఉంటారు కేసు తీరాలి ఆడమశాస్త్రం ప్రకారం అంటే కోర్టు ఏమవుతుంది ఇండియాలో కోర్టులు కూడా కొంత రిలీజియస్ జెంటిమెంట్ మీద కోత అంటున్నాను కోర్టు ఏమని చెప్పిందంటే మళ్ళీ ఒక్కది వాటిని శ్వ పెట్టకుండగా కొంచెం దయతో వాటిని ట్రీట్ చేయండి అని సలహా ఇచ్చి కేసుని డిస్మిస్ చేసి అంటే గంధము కావాలి వీళ్ళకి దానిని దేవుడి పేరుతో దానికి దేవుడి పేరు మొత్తానికి డైక్రెషన్ అయితే ఉండి మొత్తానికి మనిషికి గణం కావాలి దేవుడి పేరుతో మీరు ఎంజాయ్ చేసిన ఫైనల్ గా మనమే ఎంజాయ్ చేయాల్సింది నైవేద్యం కాదు ఇప్పుడు లడ్డూ వెంకటేశ్వర స్వామికి లడ్డూ శాస్త్రంలో చెప్పారు అదే లడ్డూ ప్రియమని చెప్పి చెప్పారు శాస్త్రంలో అలా కూడా చెప్తారా ఆ లడ్డూలంటే ఎవరు తింటారు కాబట్టి సో ముక్కు అనే ఇంద్రియమునకు గంధము బాహ్యములందరి గంధముతో సంయోగము వలన సుఖము కలుగున చర్మము అనే ఇంద్రియ ట్వక్ అనే ఇంద్రియమునకు అంటే చర్మము ఇది ఫిజికల్ ఎనటామికల్ థింగ్ దాంట్లో ట్వక్ అనే ఇంద్రియ ఉంటుంది ప్రజల్ ఇంద్రియము అది స్పర్శలు గ్రహిస్తుంది మృదు మృదు స్పర్శ కోమల స్పర్శ ఇత్యాది సుఖము యొక్క అనుసరత్వం కాబట్టి ఇది ఐదు విధముల సుఖం ఐదు ఇంద్రియములకు ఐదు విషయములతో కలిగే సుఖము ఇంకా అంతరింద్రియమున్నది మనస్సు ఆ అంతరింద్రియానికి సుఖములు అది ఎలా కలుగుతుంది ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం మీరు కోరుకున్నది మీకు దొరకాలి మీకు కోరుకోని మీకు దూరం కావాలి అవి కొన్నింటినీ మనం ఎగిరికి రాకూడదు అని మనం కోరుకుంటాం అది ఎగిరికి రాకుండా ఎగిటితే దాని వలన మనం సుఖాన్ని అనుసరిస్తాం కాబట్టి ఇష్ట ప్రాప్తి అనిష్ట పరిహారముల వలన మనస్సుకు సుఖం కదా చుసారా ఆరు ఇంద్రియములు మన ఫైవ్ ఈ ఐదు ఇంద్రియములకు భాగ్యముల ఉండే ఫైవ్ ప్లస్ ఇతర విషయములతోటి మొత్తం ప్రపంచమంతా కూడా మనస్సుకి సంబంధించినది శబ్ద స్పృశ రూపొస గ్రంథములు ఐదేంద్రియములకు సంబంధించినవి ఆ సంయోగము కలిగినప్పుడు కలిగే ఒక మానసిక స్థితికి సుఖము అని పేరు ఓకే దానిలో ఇంద్రియ సుఖము అని అంటారు ఎందుకంటే ఇది ఇంద్రియముల నుంచి వచ్చినది ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు వాటి ఇంద్రియ సుఖము పేరు ఇక్కడ చెప్పిన సుఖము ఇంద్రియ సుఖము కాదు దీన్నే ఆత్మసుఖము అని అంటారు ఇంద్రియ సుఖం వేదు ఆత్మసుఖం వేదు ఓకే ఇప్పుడు తేడా చూద్దాం ఇంద్రియ సుఖాలకి ఆత్మసుఖానికి తేడా ఒకటి ఇంద్రియ సుఖ తేడాలు చెప్తున్నా వన్ టూ త్రీ ఒకటి ఇంద్రియములకు విషయములతో సన్నికర్ష కలిగే సుఖము ఇంద్రియ సుఖము దీనికి భిన్నముగా బాహ్యముతో సంబంధం లేకుండా మన స్వరూపం నుంచి ఆవిర్భవించే సుఖమునకు ఆత్మసుఖము రెండు ఇంద్రియ సుఖమును మీరు కోరినప్పుడు మీకు బాహ్యముపై పరాధీనత సైకలాజికల్ డిపెండెన్స్ ఉంటుంది ఆత్మసుఖానుభవమునందు స్వేచ్ఛ స్వాతంత్ర్యము ఉంటుంది మన విషయంలో ఉండేది ఇతర అధ్యయనం రెండవ తేడా మూడు ఇంద్రియ సుఖము కాలముచే పరిచ్ఛిన్నమై ఉంటుంది ఎందుకంటే రౌండ్ దగ్గరికి రావాలి అంటే ఇంద్రియము విషయము కలుసుకోవాలి అంటే అంతకు ముందు కలుసుకొని విడిపోయి ఒక కాలంలో కలుసుకుంటాయి ఆ కలుసుకున్నది కొద్దిసేపు ఉండి మళ్ళీ విడిపోతాయి ఎంతోసేపు ఉండదు కొద్ది సెకండ్స్ మినిట్ కూడా ఎక్కువే టూ త్రీ మినిట్స్ కంటే ఎక్కువ ఉండదు సంయోగం కాబట్టి ఇంద్రియ సుఖము రెండు మూడు నిమిషాల భాగ్యండి రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ ఉండదు ఇప్పుడు లడ్డూ తిన్నారనుకోండి లడ్డూ తింటే మీకు సుఖం ఎంతసేపు వస్తుందండి ఎంతసేపు వస్తుంది నిమిషము రెండు నిమిషాలు వస్తుంది ఆ తర్వాత అనారోగ్యమైన ముఖ్యంగా కాఫీలో మీరు గమనిస్తే కాఫీ సుఖం ఎంతసేపు ఉంటుందో తెలుసిన మీరు కాఫీ తాగడానికి హండ్రెడ్ ఎంఎల్ కాఫీ తాగారు అనుకోండి ఫైవ్ ఎంఎల్ కాఫీ తాగిన దానికే సుఖం మిగతా నైన్టీ ఫైవ్ ఎంఎల్ అలవాటు ప్రకారం తాగడం ఏమండి కాఫీ తాగడానికి మీకు ఐదు నిమిషాలు పట్టిందనుకోండి ముప్పై సెకండ్లు మాత్రమే మీకు కాఫీ సుఖం ఉంటుంది మిగతా నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు మురికే తాగడమే అంటే పర్టికులర్లీ అబ్జర్వ్ చేస్తే కాఫీలో మీకు తేడాన్ని గమనించవచ్చు కాబట్టి ఇంద్రియ సుఖము కాలపరిచ్ఛిన్నము లేదా ఆత్మసుఖము కాలమునకు అతీతమైనది దాని ఏదో కాలముండదు కవితి నిత్యము స్వతసిద్ధము నిత్యము తర్వాత ఇంద్రియ సుఖము మనిషిని సంసారము నుండి బంధిస్తుంది ఆత్మసుఖము మనిషి మనిషిని సంసార బంధము నుండి విముక్తుని చేస్తుంది నాలుగో తేడా ఐదు ఇంద్రియ సుఖమునకు ఆపోజిట్ అనేది దానిని వెన్నీ ఉంటుంది వీటిని బైనరీ అపోజిట్స్ అంటారు బైనరీ బౌండరీ ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి సుఖములకు బైనరీ అపోజిట్ దుఃఖము పుణ్యములకు పాపము ఉంటాయి అలాగే బైనరీ అపోజిట్స్ అంటారు ద్వంద్వములు అని పేరు కాబట్టి సుఖమునకు ఉంటుంది పుట్టుకకు చావు యవనములకు వృద్ధాప్యము అలా ద్వంద్వలు ఉంటాయి ఆత్మసుఖమునకు ఆపోజిట్ ఉండదు అని చేతనే దానికోసం ఒక ప్రత్యేకంగా పదాలని పెట్టుకున్నారు ఆనందము అని పెట్టుకున్నారు ఆత్మానందము ఎందుకంటే సుఖమునకు దుఃఖం పక్కనే ఉంటుంది ఆనందమునకు ఎన్ని ఆపోజిట్ ఉండదు ఇన్ని తేడాలున్నాయి ఐదు తేడాలున్నాయి అంటే ఎంత తేడాయో చూసారా తేడా కాబట్టి అపో సుఖము ఆత్మానందరూపమైన సుఖం ఎదుగలదో ఇది ఎంత గొప్పదియో చూడంతో మరి జనులు ఇంద్రియ సుఖములు వెంట పరుగులు తీసుకుంటారు ఆత్మానందములు ఎదుర్కొంటారు అజ్ఞానం అంటే అలా ఉంటుంది మరి అజ్ఞానం అజ్ఞానాన్ని గురించి ఏం చెప్పుకుంటారు ఇప్పుడు ఆ అంత దశ పెట్టి దేవుడికి ఏదో చేస్తున్నామంటే దాన్ని జ్ఞానం అంటారా అజ్ఞానం వీళ్ళు మతం పేరుతో చేసేటువంటి దుర్యలు చాలా పరుషంగా చాలా దుఃఖాన్ని కలిగించేవిగా ఉంటాయి ముఖ్యంగా పశువుల మీద పడతాండి ఇప్పుడు సంక్రాంతి కలిచేటం సంక్రాంతి కలిచేటం దాని పేరుతోటి కోళ్ల కాళ్లకు కత్తులు కడతాం ఆ కత్తులు నిన్న ఆ కత్తి కలిగి ఒకడు పోయాడు అది కర్జున మూసు వాడు పోయాడు అలా పోయాడు అంటే ఆ కత్తి ఆ కోడి కత్తి కట్టడం అయిపోయిన తర్వాత అది పాపం ఆ కత్తి పెట్టి కాలు కత్తి పెడితే దానికి సుఖమే ఉంటుంది అది ఎన్నైనా కొట్టుకుంటాయి ఆ కొట్టుకున్నప్పుడు ఆ కత్తి వీడి మీద వీడికి తగిలి చీరుకుపోయి అంటే ఎంత పౌజన్ గా ఉంటాయో చూడండి ఆ కత్తులు ఆ వీడికి అప్పటికప్పుడు కత్తు హాస్పిటల్ తీసుకెళ్తే పోయాడు అప్పటికే అంటే రక్తం లాస్ట్ వచ్చేస్తుంది దాన్ని బట్టి పాయిజన్ కూడా ఉంటుంది దానికి ఉండు ఆ కత్తులు అది క్లీన్ గా ఉండవు వెంటనే వీడిపోలేడంటే హాస్పిటల్ వెళ్ళిపోలేడు దాన్ని బట్టి ఆ కోడికి ఎంత హాని కలుగుతుందో మీ ఆలోచించి ఇదంతా సంక్రాంతి పేరుతోంది సంక్రాంతి తర్వాత జల్లికట్టు అని అల్ కూడా చూపించాడు అదంత మహోరమైనటువంటి చర్యతో మతం పేరుతో ఇంత ఇంత పరుషమైన ఇంత హింస హింసతో నిండిన పనులను హిందూ ధర్మంలో చేయడం అది హిందూ ధర్మం అనకూడదు అదే అది మత్స ఆ మత్స ఇలాంటి అలాంటి మత్స కాదు ఎందుకంటే ఒకప్పుడు హిందూ ధర్మము మీరు కావాటికంటే చాలా గొప్పది అని చెప్పేప్పుడు కొంచెం మనస్సు ఖేదమును పొందుతుంది ఏం గొప్ప పంజీల్లో ఉంటాయి అలా ఉంటాం కాబట్టి ఆత్మానందము చాలా విందువైన అహోసుఖం అహో సుఖం దీనిని తెలియక మానవుడు ఇంద్రియ భోగముల వెంట పరుగులు తీస్తూ అర్థకామములు మాత్రమే దాకా ఈశ్వరారాధనను కూడా ఇంద్రియ భోగముల కొరకే చేస్తూ ఉంటారు చూడండి ఆ బంగారం కోసం దేవుణ్ణి పూజించటం డబ్బు కోసం దేవుణ్ణి పూజించటం ఇతరులపై శత్రు విజయము శత్రువుపై విజయం కోసం దేవుణ్ణి పూజించటం ఎలక్షన్ నెగ్గడం కోసం దేవుణ్ణి పూజించటం కోర్టు కేసులు నెగ్గడం కోసం దేవుణ్ణి పూజించటం ఇవన్నీ ఎలా ఉన్నాయి ఈ పద్ధతిలో ఇంతా కూడా అజ్ఞానం ఈ అజ్ఞానం దేనికోసం ఈ అజ్ఞానం ఉంటే ఇంద్రియ సుఖములను సంపాదించటం సరే ఈ శాస్త్రము ఇంద్రియ సుఖములను తోచిపుచ్చి ఆత్మానందమును మనకు అందజేస్తూ ఉన్నది ఆహా ఎంత గొప్పది శాస్త్రము అహో సుఖం అహో సుఖం ఈ ఇంద్రియ సుఖమునకు ఆపోజిట్ గా ఉండే ఈ ఆత్మానందమును మనకు అందజేసే జ్ఞానము అది ఎంత గొప్ప జ్ఞానము అహో జ్ఞానం అహో జ్ఞానం ఎలా అయితే సుఖంలో తేడాన్ని మీకు పాయింట్అవుట్ చేశానో జ్ఞానంలో కూడా తేడాన్ని పాయింట్అవుట్ చేయాలి జ్ఞానము రెండు రకములు ఒకటి ఏ జ్ఞానములైతే మీరు పోగు చేస్తారో ఎట్ల ఉల్ ఎక్కువే అని ఎట్లూ ఉండేట్ దాన్ని సంపాదించి దాన్ని భద్రం చేసుకుంటారు పోగు చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు గమనించడం లేదో జ్ఞానములు పోగు చేయటం అంటే మీరు ఎక్కాల పుస్తకం చదివిన రోజులు గుర్తుందా మొట్టమొదటి ఏడో ఎక్కను చదివారు ఒకటో ఎక్కను చదివాడు అవునా నేను చాలా ఉత్సాహంగా ఒకటో ఎక్కం బాగా వచ్చావు ఎందుకని ఒక ఒకటి ఒకటి రెండు ఒకటి రెండు మూడు ఒకటి మూడు తక్కువ రానే నాకు అది ఒకటో ఎక్కం ఆ తర్వాత ఎక్కం కొంచెం డిఫికల్ట్ ఒకటో అది ముందు ప్రశ్న ఉంటుంది నాకు ఒకటో ఎక్కం వచ్చేసింది ఆ సరే సాగదు రెండో వచ్చి తర్వాత ఒక రెండు రెండు రెండు నాలుగు మూడు రెండు ఆరు మొత్తానికి దాన్ని కూడా సాగు సాగారు మూడో ఎక్కర్ దగ్గరకు వచ్చేటికి కొంచెం అలాగా పంతొమ్మిదో ఎక్కడి దగ్గరికి వచ్చే మళ్ళీ ఇరవై ఎక్కలు రాలేదు పంతొమ్మిదో ఎక్కకు కానీ నన్ను చిన్నప్పుడు నా బుట్టు మొమేస్తారు అడిగారు సోలన్నమేస్తారు దాదా నేటి మొత్తం ఇరవై ఎక్కలు వచ్చిందా అడిగారు వచ్చునన్నా నేను పంతొమ్మిది అంటే చెప్పన్నారు నూట ముప్పై మూడు అని బాగా వచ్చురా నన్ను ప్రశంసించాను ఈ ఎక్కాలన్నింటినీ పోగు చేసుకోవటం జ్ఞానాన్ని మీరు పోగు చేస్తున్నారా లేదా ఎక్కువ ఉండేట యూనివర్సిటీ డిగ్రీకి వెళ్తారు సెమిస్టర్ వన్ టూ త్రీ ఫోర్ నాలుగు సెమిస్టర్లు ఎమ్మెస్ నాలుగు సెమిస్టర్ అంటే ఫస్ట్ సెమిస్టర్ లో చది అది పరీక్ష పాస్ అవుతాం సెకండ్ సెమిస్టర్ మళ్ళీ థర్డ్ ఫోర్ ఆ రకంగా నాలుగు సెమిస్టర్లు అయ్యేప్పటికీ నాలెడ్జ్ ఎక్వం ఈ విధంగా నాలెడ్జ్ ఎక్కువ అది అవసరమా కాదని చెప్పండి అవసరం అవసరం ఎందుకంటే మనం సంపాదించే జ్ఞానము ఈ రూపంగానే ఉంటుంది నాలెడ్జ్ వ్యక్తి ఉదేశం దేనికి అవసరం చెప్పండి నాలెడ్జ్ జోక్యం లేదు అంటే ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నందుకు బ్రతుకు తెలుగు సంపాదించుకోవడానికి అవసరం కదా తర్వాత సైంటిఫిక్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ అన్ని కూడా నాలెడ్జ్ వ్యక్తి వస్తాయి కదా ఇప్పుడు మీరు కారు నడుపుతున్నారంటే ఎలా నడపగలుగుతున్నారు నాలెడ్జ్ డిస్క్యూబుల్ ఇష్టం ఆ స్కిల్ ని నేర్చుకుని ఇది క్లచ్ బ్రేక్ అన్ని నేర్చుకుని ఆ సమాచారాన్ని పోగు చేసుకుని బుద్ధి పెట్టుకుంటాను మెదడులో పెట్టుకుంటారు నాలెడ్జ్ డిస్క్యూబ్ ఇష్టం యూ అక్వైర్ నాలెడ్జ్ యూ ట్యూబ్లెస్ నాలెడ్జ్ ఆ జ్ఞానం ప్రోగు చేసుకుంటారు ఆ జ్ఞానం అవసరం జ్ఞానం అవసరం ఇప్పుడు మీరు వేదం చదువుకోవడం నాలెడ్జ్ ఎక్యుములేషన్ లోకే వస్తుంది కదా ఒక పన్న తర్వాత ఇంకో పన్నాం ఇంకో పన్నాం ఇంకో పన్నాం అలా పన్నాలు వల్లిస్తూ ఉంటాం పాత పన్నాలు మలిసిపోతూ ఉంటాం కొత్త పొన్నాలు వల్లిస్తూ ఉంటాం మలిసిపోయిన వాటిని మళ్లీ గుర్తు చేసుకుంటూ ఉంటాం సో ఆ విధంగా నాలెడ్జ్ ఎక్యుములేషన్ సో ఇది ఎప్పుడు నాలెడ్జ్ ఎక్యుములేషన్ అంటే తెలుస్తుంది అదొక నాలెడ్జ్ అది అవసరం ఆ నాలెడ్జ్ లేదే మీరు జీవితాన్ని జీవించటం కుదరదు ఇప్పుడు ఈ క్లాసే పేరు మీరు ఇంటికి వెళ్లాలనుకోండి నాలెడ్జ్ ఉండాలి కదా అది ఏం నాలెడ్జ్ అది ఎక్యుములేటెడ్ నాలెడ్జ్ సో మీకు సిటీ కొత్త సిటీకి వెళ్ళారనుకోండి మీకు దారి తెలియకుండా ఉంటుంది అప్పుడు అదే సిటీలో కొంచెం మ్యాప్ తీసుకున్నప్పటికీ స్నేహితులు సహాయంతో నాలుగైదు సార్లు తిరిగితే మీకు జ్ఞానం కలుగుతుంది ఆ తర్వాత మీరు మీ అంతా మీరు ఆ సిటీలో ఇటువంటి కాబట్టి నాలెడ్జ్ ఎక్యుములేషన్ ఆ జ్ఞానం కాదు ఇది ఇక్కడ చెప్తున్న జ్ఞానం అది కాదు ఇక్కడ ఒక ఇబ్బంది వస్తుంది ఎలాగంటే నాలెడ్జ్ ఎక్యూ రిలేషన్ ఆత్మ జ్ఞానం వేరు అంచేత అహో జ్ఞానం అహో జ్ఞానం అనాల్సి ఈ జ్ఞానం కూడా అటువంటి జ్ఞానం అయితే అహో అహో అని ఉంటుంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ జ్ఞానం ఇప్పుడు భాష ఉన్నదనుకోండి అది నాలెడ్జ్ ఎక్యూలేషన్ జ్ఞానమును పొరుగు చేయుట పొగు చేసుకు మీకు ఆరంభంలో భాష చాలా తక్కువ తెలుస్తుంది క్రమంగా మీరు భాషలో మంచి పాండిత్యాన్ని ప్రజ్ఞని సంపాదించి నాలెడ్జ్ ని అక్యుములేట్ సో ఇటువంటి జ్ఞానము ఈ జ్ఞానము లౌకిక జ్ఞానం కావచ్చు లేదా మత సంబంధమైన జ్ఞానం అంటే ఇప్పుడు వరతములు చేయించే విధానము మీకు బాగా అనుభవాలి మాకు అంత పూజలు చేయించి విధానం కంఠస్థం చేసి పెట్టుకుంటారు ప్రైవేట్స్ అన్ని కంఠస్థం చేసి పెట్టుకుంటారు అది కూడా అక్యుములేషన్ లో వస్తుంది కొంతమంది ప్రైవేట్స్ పుస్తకం ఒకటి పెట్టుకుంటారు మఠాలైతే పుస్తకాన్ని ఎవరి పుస్తకాలు ఎవరి ప్రేయర్స్ పుస్తకాన్ని వాళ్ళు తయారు చేసుకుని ప్రింట్ సప్లై చేస్తారు మీరు ఆ మఠాలకు వెళ్ళినట్లయితే ఆ ప్రేయర్స్ చేయాల్సి ఒక మఠం ప్రైవేట్ పుస్తకం ఇంకో మఠంలో చలామని అవదు కొంత కాంపిటేషన్ కొంత వైబం కూడా ఉంటుంది ఇప్పుడు దానికి ఇప్పుడు చిన్న విషయంలో ప్రేరేస్ పుస్తకం అనుకోండి అది మా దయానంద గురుకులోకి తీసుకొస్తే మేము ఊటెప్ట్ చేయాలి మా దగ్గర ఉన్న ప్రేక్షాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఏవో కొన్ని కామన్ ప్రేయర్స్ ఉంటే ఉండవచ్చు కాక బట్ ఎవరు ప్రేరేస్తూ వాళ్ళది కైలాసాశ్రమానికి వెళ్ళారనుకోండి శివమసింహ స్తోత్రం పారాయణ చేయాలి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా శివమసింహ స్తోత్రమే చెయ్యాలి అలాగే జీఎస్వామి గారి మఠానికి వెళ్లేటండి విష్ణు సహస్రనామము శ్రీనివాస గద్యము ఇలాంటివే పారాయణ చేయాల్సి ఉంటుంది అర్థమనే అదే ఎక్కువలేట్ చేసి పెట్టుకుంటారు మీరందరూ కూడా ప్రేయస్ ఎక్యూములేట్ చేసి పెట్టుకుంటున్నారు నామడికి నేనే చాలా ఎక్యూములేట్ చేసి పెట్టాను పండితుడంటే వీడే పండితుడు ఎవడైతే ఎక్కువ బాగా పోవేసుకుంటాడో మరి ఏ లౌకిక జ్ఞానం అంటే మీకు లౌకిక జ్ఞానము మతపరమైన జ్ఞానము అంటే వైదిక జ్ఞానము ఆధ్యాత్మిక అన్నానికి వీళ్ళకు వైదిక జ్ఞానం ఇదంతా కూడా ఎక్యూములేషన్ ఈ ఎక్యూములేషన్ అయినా కూడా మీకు అర్థమైందా ఏ విధంగా ప్రో చెన్నారు మీరు జ్ఞానమును ఏ విధముగా మీరు ఏ విధంగా ఢీల్ ఇప్పుడు ఏడో అధ్యాయం జరుగుతున్నాం అంటే ఆరో అధ్యాయం ఎక్యూములేట్ చేసి ఏడో అధ్యాయం జరుగుతున్నాం అన్నమాట కదా ఇది ఎట్లా అయితే సో ఏమవుతుందంటే సర్వత్ర జ్ఞానములకు పద్ధతి ఒకటి ఉన్నది అదేంటి ఎక్వాయ్ అండ్ సంపాదించి రోగి చేసుకోవటం డబ్బు సంపాదించినట్టే డబ్బు సంపాదించేప్పుడు ఎలా సంపాదిస్తారు పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు అలా సంపాదిస్తారు వాటిని అలా పోగు చేసుకుంటే పదివేలు యాభై వేలు అలా అవసరం డబ్బు సంపాదించి పోగు చేసుకుంటాము వస్తువులను సంపాదించి పోగు చేసుకుంటాం కదా బంగారం ముందు చిన్నప్పుడు దుగ్గులు బంగారంతో ఆరంభం ఏదో ఒక కాసు బంగారం అంటూ ఆరంభం అవుతుంది అధిక్రమంగా పెరిగి పెరిగి పెరిగి పెరిగి ఆ బంగారం కూడా పెరిగి ఎక్కువ రేట్ అయ్యి అయ్యి అయ్యి ఒక కేజీలో పోవేసుకుంటారు అది కూడా ఎక్ తర్వాత పుణ్యాన్ని ఎక్స్యూములేషన్ మీరు పుణ్యాన్ని ఎక్స్యూములేట్ చేసుకుంటూ ఉంటారు మీకు ఇష్టం పాపం కూడా ఎక్స్ అవుతుంది ఇష్టం మీరు ఈ పాయింట్ పట్టుకోవాలి అన్ని ఎక్కువలేట్ చేయటానికి అలవాటుకుండా ఉంటాం మనం మన ఇదే పని ఏమిటి రోగు చేయటం రోగు చేయటం ఏమి ధనమును భోగములను లోకములు ఉ పదార్థముల తర్వాత ఇది సోషల్ మీడియాలో మీరు ఏమిటి అక్కడ కూడా ఎక్వబుల్ చేస్తారు ఏమిటి ఎక్కువగా చేస్తారు మీ రిచ్ మీరు ఎంత ఎంతమందికి మీకు పరిచితం ఉన్నారు సోషల్ మీడియాలో కూడా క్లిక్స్ ఎన్ని క్లిక్స్ ఉన్నాయి అనేది ఎక్కువ ఒక సంస్థ కలదు వాళ్ళు అద్వైత వేదాంతాన్ని ప్రచారం చేస్తారు వాళ్ళు ఒక రోజు పెద్ద ఉత్సవం చేసుకున్నారు ఎందుకు ఉత్సవం చేసుకున్నారు అంటే అది ఇంటర్నెట్ లో ఆ సంస్థ కి మిలియన్ తో హండ్రెడ్ థౌజండ్ వచ్చాడు ఆ సంస్థ ఫాలోయ హండ్రెడ్ థౌజండ్ వచ్చాడు అది పెద్ద ఉత్సవంగా వాళ్ళు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆ ఎక్యుములేషన్ లాగా చేసుకుంటారు మీకు అర్థం అవుతుందా ఎందుకు ఓపిక పడతారా మరి లేకపోతే సో ఇలా ఎక్యుములేట్ చేస్తూ ఉంటాను వేదాంతం చదువుకోవడానికి వస్తా ఇక్కడ కూడా ఎక్యుములేషన్ అనే దృష్టితోటే వస్తషన్ అనే దృష్టితో వస్తా అంటే ముందు ఏం చేస్తారు తత్వబోధ ఎక్యుములేట్ చేయడం ద్వారా తత్వబోధలో అన్ని ఉంటాయి అవన్నీ ఎక్యుములేట్ ఆ తర్వాత ఉపలక్షతులను ఎక్యూములేట్ చేయడం ప్రారంభిస్తారు ఆ తర్వాత గీత ఛాత్రలను ఎక్యూములేట్ చేయడం ప్రారంభిస్తారు అలా ఎందుకు చేస్తారో తెలుస్తున్నాండి అలవాటు అయిందా దీ కనుక జీవితం అంతా అలాగే గడిచిందిగా అంటే ప్రోగు చేసే లక్షణం జీవితం చిన్నప్పటి నుంచి మనకి పెద్దలు నేర్పింది అదే ఇంట్లో ఇంట్లో తల్లిదండ్రులు నేర్పింది అదే స్కూల్ కు వెళ్తే అక్కడ ఉపాధ్యాయులు నేర్పింది కూడా అదే సమాజం కూడా దానినే మనకు నేర్పినది కాబట్టి మనం జీవితంలో ఏం చేసుకున్నాము రోగు చేసుకుంటున్నాము దేనిని అర్థములను పదార్థములను జనులను నా బంధు బంధువర్గం బంధువర్గం ఉంటే క్యూములేషన్ కదా బంధువర్గము తర్వాత మతపరమైన భావనలను ఆరంభంలో మీకు దేవుడి గురించి ఒక్క విషయం తెలుసుంటుంది తర్వాత క్రమంగా దేవుడి గురించి చాలా చాలా చాలా సమాచారాన్ని మీరు ఎక్యూములేట్ చేసుకుంటారు తర్వాత జ్ఞానము జ్ఞానం అంటే జ్ఞానము లౌకిక జ్ఞానము తర్వాత మత సంబంధమైన జ్ఞానము దీన్నంతే అక్యూములేట్ చేసుకుంటూ ఉంటారు ఆ ఒక జీవిత కాలాన్ని ఎక్యుములేట్ చేస్తూ మనిషి వాడు వేదాంతానికి వస్తాడు వేదాంతానికి వచ్చి వేదాంతం అనగా ఎక్యుములేషన్ అని అనుకుంటాడు అని అనుకుంటున్నా అంటే వేదాంతం అంటే ఏంటనమాట ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంటే ఏంటనమాట ఎక్యూములేషన్ అదేమిటి వైది వైడి యుక్కులు అంటే అదే మనకి తెలుసున్నది ఇంకా అంతకంటే వేరే మనం వెరగటం అది మాత్రమే మనకి తెలుసున్న ఇంకో పద్ధతి ఉంటుందని కూడా జనులకు తెలియదు నాకైతే ఆశ్చర్యం వస్తుంది ఈ ఆశ్చర్యం విఘిన్నం ఒకటి వేదాంతములు పోషించే ఆచార్యులు కూడా ఈ పాటించు పట్టుకోరు అది ఒక ఆశ్చర్యం రెండవ ఆశ్చర్యం కూడా చెప్పమంటారా చెప్పమంట రెండవ ఆశ్చర్యం ఈ పాపాల భయ ఒప్పుకొని నానెత్తపడింది ఏమిటి రెండవ ఆశ్చర్యం ఎందుకంటే వేదాంతమున ఆచార్యులు పోషిస్తున్నారు పెద్ద పేరు తెచ్చుకుంటున్నారు లోకంలో పెద్ద పెద్ద పీఠములను మఠములను ఆశ్రమములను నిర్మాణం చేస్తున్నారు లోకంలో పెద్ద ప్రసిద్ధిని పొందుతున్నారు ప్రపంచమంతా కూడా ఫాలో చేస్తున్నటువంటి ఆచార్యులు ఉన్నారు వాళ్ళు కూడా మనం చెప్తున్న విద్య మనం చేసిన పనే ఆఫ్ నాలెడ్జ్ అదే మనం బోధిస్తూ ఉన్నాము దాన్ని మనం విద్యార్థులకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము వేదాంతంలో కూడా ఎక్యూములేషన్ అంటే గేట పద్ధతి చాప్టర్లు ఎక్యుములేట్ చేయాలి ఉపనిషత్తుల పది ఎక్యుములేట్ చేయాలి అలాగా ఈ బుక్ ఎక్యుము ప్రకరణ గ్రంథాలు ఎక్యుములేషన్ ఎక్యుములేషన్ ఎక్యుమిలేషన్ అలా ఎక్యుములేట్ చేస్తూ ఉంటారు అది జ్ఞానమా ఆ జ్ఞానమా మీరు ఓపెన్ మైండ్తో విని ఈ సూక్ష్మమైన పాయింట్ని మీరు పట్టుకోగలరనే ఒక ఆశతోటి నేను చెప్తున్నాను అదేమంటే ఎక్యూములేషన్ వేరు నేర్చుటూ నేర్చుట రోగు చేయట నేర్చుట అంటే తెలుసిన నేర్చుకుంటా ఏమనమంటారు నేర్చుతా అనమన్నారు నేర్చుకుంటుట నేర్చుకుంటుట రోగు చేయుట వేరు నేర్చుకున్నటే మీకు తెలుసా మూడు ఐకం వచ్చు మనకి రెండు మూడు ఎంత అని అడిగారనుకోండి ఆరు అని చెప్తారు కానీ ఎలా ఒక రోజు మూడు ఆవులు ఉన్నాయి ఇంకొకటి దగ్గర మూడు గొర్రెలు ఉన్నాయి మొత్తం ఎన్ని పశువులు ఉన్నది అని అడిగాడు కొన్ని వాళ్ళకి తెలియదు వీటి వరల్డ్ ప్రాబ్లమ్స్ అంటారు చూసారా టూ ఇంటూ అంటే సిక్స్ అని చెప్తాడు కానీ ఒకటి మూడు ఆవులు ఉన్నాయి ఇంకొకటి మూడు గొర్రెలున్నాయి మొత్తం ఎన్ని పశువులు ఉంటే వాళ్ళు టూ ఇంటూ త్రీ అని వాడికి చెప్పలేకపోతా అంటే అర్థం ఏంటి ఎక్యూబులేట్ చేసేదే తప్ప నేర్చుకోలేదు నేర్చుకోనడం లేదు ఎక్యూబులేట్ చేయడం లేదు అది మీరు నేర్పుతారు నేర్పి నాన్న చూడు ఆవులు మూడు ఉన్నాయి కదా గొడవలు మూడు ఉన్నాయి కదా వీళ్ళిద్దరు కదా ఎన్ని పశువులు ఉంటే మూడు పెట్టి గునిస్తే టూ ఇంటూ త్రీ కదా సిక్స్ ఇప్పుడు సిక్స్ యానిమల్స్ ఉన్నాయమ్మా అక్కడ అంటే వాడికి నేర్చుకుంటాడు అది నేర్చుకుంటాడు నేను చెప్తున్నా ఏంటంటే మూడో యొక్క అక్యూములేట్ చేస్తాడు ఇది నేర్చుకుంటాడు మూడో యొక్క అక్యూములేట్ అయి ఉంటుంది నేర్చుకున్నది అక్యూములేట్ అవ్వదు ఏది నేర్చుకుంటారో అది ఎక్యుములేట్ అవ్వదు ఏది అక్యూములేట్ చేస్తారో అది నేర్చుకునడం కాదు చేత అదే ప్రాబ్లమ్ వాడు ఎక్యుములేట్ చేయడం ఎక్కడ ఎక్యుములేట్ చేస్తాడు తప్ప ఇప్పుడు నేను చెప్పిన అది ఎక్యుములేట్ చేయడం దాంట్లో ఎక్యుములేట్ చేయడానికి ఏం లేదు నేర్చుకోవాల్సింది ఇంకోసారి ఎలా మధ్య మనుషులు ఉన్నారు ఒకరి దగ్గర మూడు సంచులు ఉన్నాయి ఇంకోటి దగ్గర మూడు పెన్నులు ఉన్నాయి ఇంకొకటి దగ్గర మూడు పుస్తకాలున్నాయి మొత్తం ఎన్నో ఎన్ని వస్తువులు ఉన్నాయని అడిగారు అనుకోండి ఈసారి వాడు త్రీ ఎయి త్రీ ఇది ఎక్యుములేటెడ్ కాదు ఇది నేర్చుకున్నది లెర్నింగ్ అక్యూములేషన్ డిఫరెంట్ ఫ్రం ఈ తేడా మీకు అర్థమైందా ఇంకొక దృష్టాంతం చెప్తా ఇప్పుడు వేలు పెడితే ఏమవుతుంది కాలుతుంది అది మీరు నేర్చుకున్నారు కదా ఎప్పుడో ఒకప్పుడు నేర్చుకున్నారు కదా చిన్నప్పుడు అది నేర్చుకున్నారా ఎక్యుములేట్ చేస్తారా నేర్చుకున్నారా ప్రోగు చేసుకున్నారు అక్యూములేట్ చేయలేదు అది ప్రోగు చేసుకున్న కాదు నేర్చుకున్నది సరే అనుభవం అనే మాట కూడా పెట్టవచ్చు నేర్చుకోవడం లేదు ఎక్యూములేట్ చేయడం లేదు అనేక దృష్టావితాలను ఈ విధంగా చెప్పవచ్చు ఇప్పుడు డాక్టర్ కి ఎంబీబీఎస్ చదివినప్పుడు ఎక్యూబులేట్ చేసుకుంటాడు తర్వాత వైద్యం చేసి హస్తవాస గొప్పది ఆయన అనుభవం గలవాడు మనం అంటాం ఆ అనుభవము ఎక్యూబులేషన్ కాదు నేర్చుకున్నాడు అర్థం ఏంటంటే ఒక ఆయన ఉన్నాడు పద్దెనిమిది అధ్యాయాల గీతని కంఠస్థం చేశాడు ఎవడో ఎవడో ఒక వ్యక్తి తనకు ఇవ్వాల్సిన సొమ్మివ్వలేదని వాడి మీద కోర్టులో దావా చేశాడు ఇప్పుడు మీరు భగవద్గీతని ఎక్యుమిలేట్ చేశాడా నేర్చుకున్నాడా మీకు అలాంటి వాళ్ళు ఎప్పుడన్నా నాకు కనపడ్డారు నేను అంటే దృష్టాన ఒక ఆయన వేదాంత శాస్త్రం అంతా కూడా అధ్యయనం చేశాడు చిన్న దుఃఖం వస్తే గోరు భోరుమని కొంత డబ్బు పోయిందని గోరు భోరుమని ఇప్పుడు ఆయన వేదాంత శాస్త్రాన్ని ఎక్రిగేట్ చేశాడా నేర్చుకున్నాడా ఎక్రిగేట్ చేశాడు ఓకే ఒక అమ్మగారు ఉన్నారు ఆమె శాస్త్రం చదువుకోలేదు భాష కూడా తెలీదు ఇల్లిటే ఆమెకు కష్టం వచ్చింది కష్టం వస్తే ఆమె ఏమన్నారంటే కష్టాలు మనుషులుగా వస్తాయి రాణులకు రావు కదా ఏదో పురాతన కర్మ విశేషం కారణంగా కష్టాలు వస్తాయి ఈ కష్టాలతో మనం సహించాలి అంతే తప్ప వాటిని మనం మనం కంగారు పడరాదు సహించాలి జీవితం అంటే కష్టాలు వస్తాయి అవి మళ్ళీ తిరగబడతాయి ఒక దుఃఖము వస్తూ అని అన్నారు అది ఎక్యూములేషనా లేకపోతే నేర్చుకున్న జ్ఞానమా ఈ తేడా మీరు పట్టుకున్నాడా ప్రోగు చేసుకుంటా ప్రోగు చేసుకునే జ్ఞానము నేర్చుకునే జ్ఞానము ఈ తేడా మీరు పట్టుకున్నారా ఇప్పుడు చెప్పండి వేదాంత కోర్సు నాలుగేళ్లు చేశాడు ఒకడు వాడు ప్రోగు చేస్తున్నాడా నేర్చుకుంటున్నాడా ఏమో చెప్పలేము చాలా మటుక్కి ప్రోగు చేస్తూ ఉంటాడు చాలా మటుక్కి ప్రోగు చేస్తూ ఉంటాడు ఎక్కడో ఒకటి ఉంటాడు నేర్చుకున్నవాడు కూడా మీకు ఎలాగో పసిగట్టడం అంటే చాలా తేలిక పసిగట్టడం అక్యూములేట్ చేసేవాడు అహంకారంతో ఉంటాడు నేర్చుకున్నవాడు వినయమును కలిగి ఆ తేడా మీరు పసిగట్టవచ్చు అంచేతనే వేదాంత చేసి కొలది అధికాధికంగా వినయము గలవాడయ్యాడంటే వాడు ఎక్యూములేట్ చేయడానికి బదులుగా నేర్చుకుంటున్నాడు విద్యా వినయ సంపన్నే విద్య పక్కన వినయం ఉందంటే ఆ విద్య ఎక్యూములేషన్ కాదు వినయం విద్య పక్కన వినయం లేదనుకోండి అది ఎక్యుములేషన్ అది అది ఎక్యూములేటెడ్ జ్ఞానమే తప్ప లెర్ట్ జ్ఞానము కాదు నేను ఈ మాటను వేదాంత విద్యార్థులకి చెప్తా ఉంటారు చెప్తే వాళ్ళు కిందికి బయటకు చూస్తారు ఎక్కడో ఆశ్రమాల్లో అక్కడ చెప్తాను మాములుగా మిమ్మల్ని గుర్తుపెట్టి చెప్పడానికి అది వేరే సంగతి మీకు అందరికీ నేను పనిచేయం నాకు మీరు పనిచేయం ఆశ్రమంలో పిలిస్తే అక్కడ ఉండే వేదాంత విద్యార్థులను ఉద్దేశించి కోర్సు అయిపోయిన తర్వాత ఈ మాట చెప్తాను వాళ్ళందరూ పొరగొ ఒప్పుకుంటారు నేను నాలుగేళ్ల కోర్సు చేసిన తర్వాత వీడు వచ్చి ఈ ఉపన్యాసం చెప్పాడు ఇక్కడ ఏం చేయాలి నేను చెప్పి అది చెప్తాను అలాగా వాళ్ళు బుర్ర కోకుంటారు అంతేకాదు ఆచార్యులకు డౌట్ వస్తుంది వీళ్ళు మనకి మనం మనం ఇన్వైట్ చేసి వీళ్ళు మనకు ఉపకారం చేస్తున్నాడా లేకపోతే మనకు కావటం ఎత్తి పెడుతున్నాడా ఆచార్యులకు డౌట్ వస్తుంది వాళ్ళకి డౌట్ వస్తుంది ఓసారి నేను చెప్పినప్పుడు ఒక ఆచార్యుడు అన్నాడు ఇలాగే మాట్లాడతాడు మనుషుని షేక్ చేయటం అలవాటు మీరు షేక్ అవ్వద్దని చెప్పాడా he he you know, he boja he shakes up the people i suggest you going to get shaken up by him he tried to shake me <laughs> i was shaking by him but later i resisted that ah darlo padlo one matter one manasalu nen anukunanu buddhivanta bemodu evadithe illa cheyalo oh darlo padko idu idu aa track lo padipoyadu aa track lo padipoyadu ani so యదాంతా వాస్తవాలు గుర్తించే అనుకున్నా మీకు ఈ తేడా తెలిసిందండి ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే మీరు పంచదశని వింటున్నారు గీతని వింటున్నారు మీరు అక్యూబులేట్ చేస్తున్నారా లెర్నింగ్ నేర్చుకుంటున్నారా